రెండు వందల పదిహేనవ సంకీర్తన ఇటువంటివెల్లా నీకే ఇట్టే సెలవుసేసితి తటుకన నీవనే నిధానము చేకుంటినీ కామించితి నాత్మ నిన్ను కలసి భోగించుటకు వేమరు క్రోధించితి విరోధులపై నేమమున లోభించితి నీ మంత్రమంలకీయ ఆముకుని మోహించితి హరినీ రూపునకూ ఎరుకతో మదించితి ఇట్టే నీ దాస్యమున మరి నిన్నొల్లని చదువుమత్సరించితి సరి జలపట్టి నీ తప్పని భక్తియందు వెరవక నిన్నొల్లని విధుల నిందించి కలకర్మములెల్లా నీ కైంకర్యములందుబెట్టి పలు మమకారము నీపై చేర్చితీ ఎలమి శ్రీవేంకటేశ నన్నేలితివి నిలిచిన కాలమెల్లా నీ సేవే